ఆకాశవాణి ఆకుపత్సని కోరికలు నాటకం రచనా నిర్వహణ శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ వినండి ఆకుపత్సని కోరికలు నాటకం బానొస్తోందిరా దిగు చెట్టు దిగురా తోటవాడొత్తేస్తాడు నాలు కాయలు కొద్దాం అనుకున్నానే చంద్ర టక్కుమని చాకు పెట్టి గట్టిగా లాగాను లేదు ఎలా మొత్తం పడింది ఎవరు గొడవ చే ంచి నువ్వు గడబడ్డాక పారిపోయేది నువ్వు ఒక్కటేనాట్లు మాక చంపేస్తాను అందరూ తలో రెండు కాయలు తీసుకుని మరీ పొంది పొండరా పొంది పొండి పొండి సన్నా ఇక్కడ కూర పీనుగులతో సమానంగా ఆడుతున్నావా వర్షంగా ఉంది కొంచెం ఆగివెళ్దాం బాబా తడిసిపోదాం పూరాగా తడిసి కాదు ములిగి చచ్చాములే తండ్రికి కర్మ చేయాల్సిన వాడివి ఇంకెంత తడవకుండా అయింది మీ నాన్న చచ్చిపోయాడు చచ్చిపోయాడు పోయా వెళ్తుంది రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళాడని వచ్చేస్తాడని అమ్మ చెప్పింది మనకి వెంకటరామయ్య తాతగారు ఉన్నారు అన్నయ్య గారు జగపతి ఉన్నారు కుర్రాడైనా రాఘవుడున్నాడు ఎన్ని చిక్కులు వచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది పన్నెండో రోజుని ఇలా ప్రస్తావించాడేమిటా అని మీరేం అనుకోవద్దు మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలని ఉంది అలా అనుకుంటే ఎలాగే తమ్ముడు గారు ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అర్థంతరంగా చనిపోతారని కలగన్నావా పేకాటలో రెండు రోజులు ఏకధాటిగా కూర్చోవడమేమి ఆ స్టేకులేమి రూపాయలు కుమ్మరించాలనేసరికి గవర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి అయ్యయ్యో గోరకలి నలుగురు కూతుళ్లను కని పెంచి పెళ్లి చేసి ఈ పట్టీకి పులి అనిపించుకుని ఈ కుర్ర విధవ రాఘవుణ్ణి అనాధన చేసి వెళ్లిపోయాడు బాబు మీ మామగారు ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సాగుబాధ కంటే వ్యవహారాలే ముఖ్యం తప్ప తాతగారు దుఃఖం దిగమింగుకోవాలి కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్పజెప్పకపోయినా బాధలేదు గాని అప్పులు అంతగట్టకూడదు కదా ఆయన కామేశం చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు సంతోషం తాతగారు ఒక్క సంగతి నన్ను మనవి చేసుకునివ్వండి తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురూ ఉండగానే చేసేయమని నేనే కోరాను మరిద్దరి తర్వాత అల్లులకు సమస్యలు వారు హాయిగా ఒకరు ఇంజనీరు ఒకరు డాక్టరు లక్షల ఆర్జించుకుంటూ రాష్ట్రాంతరాలు దేశాంతరాలు వెళ్లిపోయారు మీది నాది అక్కడికి వస్తుందో పడదో తెలియని రాజకీయ రంగం సమస్యలుండేది మనకే అప్పులు ప్రోనోట్ల బాధలు మనకే పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్నీ మనకే బాబు మీరు ఉభయాలు విషయానికి వస్తారా రాక తప్పదు మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి సరే వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి భూములు కూడా కొంతమేరకు వాచా గానీ పత్రాల ద్వారా గాని తాకట్టులో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరసకన్నా ప్రస్తావించి ఉండొచ్చు ఆయన తర్వాత కనుక్కోవచ్చులేండి కామేశం బాబు పులులు కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి కాని బాధ్యతను వహించవు దానికేం తెలీదు తెలిసిందేదో నాకే తెలుసు మరింక సమస్యే లేదు మా మామగారు చేపదుళ్లుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు నేను తర్వాత చూసుకోవచ్చు లేని అడిగేవాణ్ణి కాను కాస్తూ కూసో అయితే పోనీ అని అనుకోవచ్చు నిన్న రాత్రి లక్కలు చూస్తే లక్షా పాతికి వేలు పైచిలుకు ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు పెద్దలుండగా తేల్చేద్దామన్నాను జగపతి అన్నగారికే కాదు నాకు ఓ పాతిక బాకీ పడ్డారు అటు అమృతవల్లికి పది ఎకరాల కొబ్బరితోట రాసిపెట్టారు ఇహ దానాలని ధర్మాలనీ గుళ్లని గోపురాలని ధర్మకర్తృత్వం పాపం వారు చాలా నష్టపోయారు ధర్మకర్త అంటే గుర్తొచ్చింది గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు దాతలిచ్చిన కొంత జవహరీ మాట ఏమిటి అని వేణుగోపాల స్వామి ఆలయం కమిటీ మెంబర్లు వచ్చి కూర్చున్నారు ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు చప్పులు తిరిచేస్తుమట్టాయినా రాఘవుడి చేతికి చిప్ప ఇచ్చి ముష్టికి పంపేయచ్చు చూడండి రాతకోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు మాటేది కాదు అబద్ధాలు వంశాల్లో ఉండవున ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి అరే వీడేడి రాఘవుడు మీరుంటే చాలు మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా ఏం చేద్దామో చెప్పండి ఎవరడి చీకట్లో ఏంటి రాఘవా అమ్మ తప్పు కదూ గోదాట్లో దూకేద్దామని ఇంటికి పద ఇంటి చదువుకొచ్చావు ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగనైనా దుఃఖం కష్టం అవమానం వీటిని తట్టుకొని నువ్వు లోకంలో బతకాలి అవసరమైతే కొట్టుకు దిని బతకాలి ధర్మాజీరావు పంతులు గారి కొడుకు పీరికి చావు చావకూడదు నాన్న నేనున్నాను నీ కష్టం ఏమిటో నాతో చెప్పు మీరు అమ్మని మీరొచ్చా మా నాది కాదు నీది కూడా పద ఎవరండి ఎవరు కావాలి మీ ఇంటికి వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి మీరా మాట మాట మాట మాట మాడా రాఘవ్గాని ఇక్కడికి వచ్చాడా ఏమో నాకు తెలీదు వాడి చిన్నబాబు గారు వచ్చి రాఘవగాడున్నాడా అని అడిగారే నువ్వు చెప్పలేదు కదా ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు సరే నేను మాట్లాడతా దండా అల్లుడు గారు ఏమో ఇలా వచ్చారు చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను మాట్లాడే టైం లేదు రాఘవుడు ఇక్కడికి వచ్చాట్టు కదా తీసుకు వెళ్దామని రాఘవ ఇక్కడ లేడు ఎవరి తిండికి పంపించావు మీ ఆవిడి గారింటికి ఏ ఒలాగుంది ఇక మీరు వెళ్ళచ్చు వెళ్ళడానికే వచ్చింది ఇక్కడి నుంచి తీసుకు వెళ్లాల్సినది తీసుకు వెళ్ళవలసిన వారిని తీసుకునే అది మీ వల్ల కాదు అమృతం నీ వినాశనం చేజేతుల్లో తెచ్చుకుంటున్నావు కొంప కూల్ చేస్తా చక్క అమ్మా రాఘవుడు మీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పేరటి తనకు తీసుకుని వెళ్ళిపోయాడమ్మా ఎక్కడికి వెళ్ళాడే బిజ్మహ ఇందులో నీకు చవే వాడిని ఏం చేస్తారో ఏమో ఈశ్వర నేనేం చేసేది హలో విఠల్ గ నే శ్యామ్ చంద నమస్త నమస్తే చిన్న సమాచారం కావాల్సి వచ్చింది క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడ వచ్చేటేమిటి మీరే పట్టుకొచ్చారా గుడ్ గుడ్ ఇండివిజువల్ గా దూసుకుపోయేట్టున్నాడే అబ్బాయి మరేం లేదు మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేసేటోనో నో నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి మంచి జీతం ఇస్తాను కమిషన్లు ఇస్తాను ఓసారి నా దగ్గర పంపండి ఈ విషయంలో కూడా నాకు ని ఆలోచనలు ఉన్నాయి అనుకోండి ప్లీజ్ yes thank you yes came hmm miss rakhava what can i do for you you can't do anything for me sir Because I came here to do something for you. <laughs> Is it? <laughs> fine, fine, fine. Where are you coming from? I am from this city, Calcutta. I mean, your native state or place or what you please? I was from Antra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, religion or perhaps caste also. Hmm? <laughs> wonderful wonderful you are from amanta no sir i was ah neeku naaku mathey english endukaya babu nenu telugu <laughs> vaanne ai see chamurthi chandraramulla shamchinduni poyanu ai see nu panchase shipping company ni manager vittal rao naaku manchi friend ah nu elti graduation chesava aun <laughs> sir మీరు తెలుగు కావడన కావడం నా అదృష్టం వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడే నేను మనించండి విసురంటే గుర్తొచ్చింది సార్ నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు ఏం లేదు సార్ తమాషా కన్నాను సాధారణంగా ఏమి చేయదలుచుకొని వాళ్ళే వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అని ఊతపథంగా అంటారని నాకు తెలుసండి మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కెమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను ఫైన్ ఫైన్ ఆ మాత్రం విగరు పొగరు ఉండాలి లేదస్తంగా అడుగుతున్నాను అనుకోకు ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా మీ ఫ్యామిలీ అది ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్ ఇంట్లో చచ్చిపోతానమే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను నాకొద్దు సార్ అదంత గొప్పదైనా సరే ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి వింటారు నాలుగేళ్ల క్రితం హౌరా స్టేషన్ భయపడుతూ దిగాను ఏం తెలీదు భాష రాదు డబ్బులు లేవు ఆయన రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్లు పట్టుకుని నన్ను రక్షించమన్నాను ఆయన సామాను నేనే మోశాను నా గురించి నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను ఆయన అగ్ని పరీక్షలు చేశారు సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు హీస్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ ఫర్ ఎవర్ మై గైట్ ఆవేశం ఆక్రోశం ఆదర్శం అన్ని నీలో ఉన్నాయి రాఘవ్ సార్ పైకి రావాలంటే ముత్యం మూడు సూత్రాలు గుర్తుంచుకో చెప్పండి సార్ వ్యాపారంలో ఆవేశపడ్డం మానే ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించు నిదానించి నిర్ణయించు నేను నా బిజినెస్ చాలా పించాను. నిజంగా నమ్మకంగా నాకు వాడు ఒక మనిషి కావాలి డబ్బు ఇవ్వనని కాదు నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని చురుకైన పనిని ఆశిస్తాను నేంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడి తెలుసా గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి నోట్లో నాలుగు ఉండాలి పక్కన ఫోన్ ఉంటే పది లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి చూడు రాఘవ్ ఒక్కటే ఉదాహరణ స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు కొన్ని గంటల్లో వేలు లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్లున్నారు గుండెల్లేక గరీబులైన వాళ్లు ఉన్నారు రాఘవ్ నా ప్రపోజల్ విను నాకు చాలా కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాల్లో తోడుగా ఉంటావా మీరు అవకాశమే ఇవ్వాలి నీకు మూడేళ్ల టైం కూడా ఇస్తున్నాను బిజినెస్ ఈస్ బిజినెస్ మెడుకోవాలి బతికావో పెరిగావో అన్నమాట యూ మస్ట్ డూ సంథింగ్ ఫర్ బీ యాజ్ యూ ప్రామిస్డ్ సర్టన్లీ సార్ థ్యాంక్ యూ మహారాజు నల్లా కట్టెలా విడిచి వెళ్లిపోయారు నాన్న రాఘవుడు నిర్వహించవలసిన పితృతిథి ఈ గాడికి వచ్చింది ఇలా అనాథపతికైపోతుందనుకోలేదు నాన్నది పార్వతి పిల్లాడి కోసం వచ్చినే ఒకచేం లాభం చెప్పమ్మా నా మాటవిని భోపిక పట్టు రాఘవుడు ఎప్పుడూ ఒకప్పుడు వచ్చి తెరతాడమ్మా ఈ ఇంటిని వదిలావో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు అల్లుళ్ళన్న అల్లుళ్ళు కారే ఆ ఇద్దరూ కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు కానీ కొంప కంప దక్కిన చాలు అమ్మ నా ఇంటికి వస్తానేది మాత్రం పట్టుపట్టకు పెద్దవాణ్ణి కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా మనం రాఘవాచూకీ తెలుసుకోవాలి వాడి ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కున్నా ఏడేళ్ల పాటు కనుక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కందా కనుక మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు ఈరోగా వాడి పక్షాన నువ్వున్నా ఇక్కడ నీ అల్లుళ్ళున్నారే వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు చూపించాలి అది ముఖ్యం కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళి ఉంటే నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంకా ఏడో లే అమ్మకాలు అప్పులు నాకు ఇంకా అర్థం మనసు చచ్చి బతుకుతున్నాను ట్టుకు సచ్చిన మగుణ్ణి తలుచుకు ఏడవడానికి బ్రతుకు నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చి తంటే చూడటానికి బ్రతుకుడు పడవ వేళ మించిపోతే బస్సు దొరకదు వస్తా మంచిది నాన్న దీపం పట్టించారు సంరూ కొట్టుకుంటుంది ఆ పైన కొండెక్కుతుంది మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాఘవా meet mr sundararajan oh. a brilliant boy you yes, see mona ni ais distinction tho ochadu sundararajan meet my soninla maa aludam cheppadam kaadu gaani very brilliant pak <laughs> <laughs> company loki vachi gattiga ededlu kaaledemo 8 <laughs> 8 that's his material vidyan nerpin nanne minchi poi e shipping agency owner ayi kurchunadu stockist idini dunnesthunadu konnalu podi nanne tho chise la unnadu మై గాడ్ ఏడుకోని వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను ఆ అల్లుడిని <laughs> Thank you, Mr. Sundararajan. You have come all the way to see me. Very kind of you. Look, Raju, if you go to Sundararajan and you go to the hotel, you will drop you at the airport. Mr. Sundararajan, I'm going to talk to you on the phone. Okay. Okay. ఈ వర్క్ స్పాట్ ఇదివరికే చూపించాం కదా చాలా బిజీగా ఉన్నాడు ఇవాళ ఢిల్లీ పోవాలి అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావాజర్ మిస్టర్ దాస్ అన్ని ఏర్పాట్లు జరిగాయి మీరేం వరీ కాకండి దాస్ కాకపోతే మరో బోస్ చేస్తాడు పనులు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్ గా ఉండాలి డాడీ ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌక వచ్చినట్టే లెక్క బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు ఇక్కడ మన స్పినింగ్ మిల్ వస్తుందా అవతల ఆ వైపున జీవన్ ప్రసాద్ గారు రెండు థియేటర్లు కడుతున్నారని విన్నాను అవుతుందిరా ఊరన్నాక అది పెరగాలి అందులో మనుషుల రాకపోకలు పెరగాలి వాళ్ల వల్ల మనము పెరగాలి చూడు నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు అతనితో మన సదరం నెట్వర్క్ సంబంధించి నిన్న ఫోన్ లో మాట్లాడాను లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు అవేవో నువ్వు చూడు మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలవో అతనే చెబుతాడు పెద్దవాడు అనుభవం ఉన్నవాడు కదా వింటాను అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం ఈ కనిపించడు మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కారులో పట్టుకుపోయి మనం నడిచి వెళ్ళే దశలో పెట్టేస్తారు మీ వయసు ఇప్పుడు ఎంత అనుకుంటున్నారా మరొక్క ఏడాది గలుపు యాభై నాలుగు అవును ఎందుకు అడిగావు ఏమీ లేదు ఇప్పటికే ఇంత చాదస్తం అయితే అలా కాదు చాదస్తం కాదురా అతి జాగ్రత్త అడుగు దాసు వచ్చేసాడు రావయా దాసు ఏమిటి మన భవిష్యత్ వస్తాయ్ బాయ్ మీరు వస్తారనుకోలేదు సార్ పొద్దుటే విటల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా మన ఆఫీస్ కు వెళ్లి లేఅవుట్ బిల్డింగ్ ప్లాన్లు ప్రపోజల్స్ ఈ స్పాట్ లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు ఇలాగ ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా ఆఫీస్ డాకు చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్ ఉంచానండి ఇవి మీ పర్సనల్ లెటర్స్ అవతల వైపు చిన్న టెన్ రెండు కుర్చీలు వేయించాను అక్కడ కూర్చుంది కానీ సార్ ఈ ఎండలో తిరగడం చూడవయా ఎండలో తిరగడం ఇష్టమే మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు పెడదాం కాసు ఈ చెట్లు కొట్టడం తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు షెడ్యూల్ టైం దాటి ఒక్కరోజు ఆలస్యమైనా నేను సహించను రేపు సాయంకాలానికి సైట్ లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్ ఎల్లుండి నుంచి సైట్ ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమని అలాగే సార్ అమృతవల్లి ఈ పేరు బాగా గుర్తు పెద్ద కళ్ళు తాంబూలం పెదవులు కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు మరే మరే ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం ఏముంటుంది నాయన రాఘవ నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది కనుక తప్పలేదు నా వయస్సు ఇప్పుడు డెబ్బై నేను నీకు తల్లిని కాకపోవచ్చు వృత్తి రీత్యా వేసినే కావచ్చు నన్ను ఆదరించి దగ్గరకు తీసిన తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించని గుర్తుగా పదెకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు మీ చిన్న బావ గారు గారు ఇప్పుడు వారికి పెద్ద మనిషి సర్పంచు ఏదో అంటారట ఆ పేర్లు నాకు రావు వారు మీ పెద్దమావ గారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు నీకో పేరు గుర్తు చేస్తున్నాను గవర్రాజు గారు వారు మీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు పంతొమ్మిది వందల అరవై విడదలు పొంది బయటకొచ్చి దుబాయి కాబూలు వెళ్ళి తిరిగి ఊరీ చేరారు ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు పచ్చని తోటలు కొనేస్తారు వారికి తండ్రి నాకు రాసి ఇచ్చిన తోట కావలసి వచ్చింది మీ తండ్రి జ్ఞాపకం ఆయనతో స్నేహం నాకే అర్థమైనది అనుబంధంగా మిగిలిన ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు ఒక్కసారి ఫీల్ అయితే ముసలదాన్ని చూడటానికి రాగలవా చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది ఉండనా మరి అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది మీ తల్లిగారు రెండేళ్ల నాడే కాలం చేశారు ఒక్కసారి చూపిస్తే మాట్లాడుకోవచ్చు అమ్మ అమృత ఎప్పటి వా జ్ఞాపకాలు ఏనాటి కోనసీమ ఏమి పచ్చని గాలి అది ఏమి చల్లని కాలవలవి వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి ఏమి వరిచేలవి అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసిమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెత్సని బియ్యపు పాయసాలవి ఇంకా ఇంకా వెనక్కి కాలవ నీళ్లలో ఈ తాల పులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి అమ్మ పూజ వేళ వెండి గిన్నె తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వుంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి పసిరి వాసన చేతులు బురదకాళ్ళు ఊలు జడలు చెంపల తడుక్కుమని బుట్టలోలకుల పసిపిల్లల వెర్రీ ఆనందపు పరుగులు కేకలుపులు తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు తెరగళ్ల చప్పుళ్ళు ఇంకా ఇంకా వెనక్కి ఈ మేలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు కల ఏదైనా వచ్చిందా మరే అదంతా కలలాగే ఉంది ఏమిటి సార్ మంచినీ లేవనా ఏమిటి అలా పరాగ్గా ఉన్నారు ఏం లేదులే పద ముందు ఇంటికి వెళ్ళాలి చూడు దాసు ఖన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంట్ గా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు తప్పకుండా సార్ ఏలూరు నుంచి ఓ పది రోజులు నేను ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్రా సైన్ చేస్తాను మరి ఫ్లైట్ టికెట్ అది ఏమీ అక్కర్లేదు కావలిస్తే నేనే చెప్తాను కదా వెళ్ళి ప్రాజెక్టు మంచిదిగలమా నియల్స్ ఏళ్ల తర్వాత వెళ్లి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా పోయ్ వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్ వే బాగా పెరిగే ఉండాలి మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా అమెరికా నుంచి రప్పించేద్దాం వాడికే ఉపగిస్తే సరే గుడ్ ఐడియా కమల నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కొందరు ఇంకా బతుకుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవరికీ తెలియదు ఇండస్ట్రియలిస్ట్ గా కూడా తెలిసే అవకాశం లేదు వెళ్ళండి కాని ఈ రహస్యం ఎందుకు హాయిగా దర్జాగా వెళ్లి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు నిజమేను అక్కడ వాళ్ళని కొన్నాళ్లు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది దాన్ని తేర్నిద్దు మామూలు రైళ్లలో బస్సుల్లో జట్కా బళ్ల మీద కాలినడకన ప్రయాణం చేయాలని ఉంది ఇదో సరదా అంతే ఇష్టం కాశీ మజ్జిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు మీరు రేపు కదూ బయలుదేరేది ఉంచుతాండి విఠలేమన్నాడు నువ్వన్నట్టే ఈ పది రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేసారన్నమాట మౌన ముద్రాధికారం భర్తది ముద్రాధికారం భార్యది ఏమంటావు చాలు అండి నేర్చుకుపోయారు స బాయ్ సోలు పట్నం ఆఫీసే ఏ నీళ్ళు తొలుపు ఒక నోకరాజో ఎల్ రా కావేశం కూడా మా ఐగాడు రా బాబు జగపతి గారి పౌరున్నారు తాజం పెట్టు ఓడి తోమ్లాగా తోడల్లు తాడుతో చూడు రే ఆ చంద్రవదన తల్లి ధర్మాజీరావు దానం వదులుద్దా అని కామేశం గూడు గోతిగాడినక్కలాగా పదెకరాలు లాగేద్దామని చూస్తన్నాడరే అమృతవాళ్ళంటే ఆడికేడు తెలుసు పుల్లాంటి ధర్మాజీరావును బొగ్గ నెట్టేసింది పది ఎకరాల తోట ముక్క చున్ను ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు జామ్మని రోడ్డు కానుకుంది తోట దాని తోట దాటొత్తే గాని మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా పొలంలోకి అయితే పర్లేదు ప్యాటరీ ఎడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్ లోకి ఓ పక్క చల్లగా గెట్టం సడేసామనుకో ఏదో కట్టడానికి సోకానికి పడి ఉంటుందని నా గోళ ఎలాను ఒక రాజు ఎల్లు చెప్పు అమృతవాళ్ళకి తోట ఏదో కాడి కట్టుకుని ఇచ్చేమో కాదంటే దత్తావేదం సరిపేద్దాం సింపేద్దాం తోట కలిపేద్దాం ఎలా ఒక రాజు ఎల్లు తోట ఇదే కదా ఇల్లు ఇదే ఏమీ మారలేదు వచ్చే వచ్చే ఎవరది నువ్వు లోనకు రండి నువ్వు చంద్రవదన కదూ అవునండి చంద్రవదన్ ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి నేనెవరూ పోల్చుకో చూద్దాం ఎరిగినట్టు ఉంది ఎరగనట్టు ఉంది అయినా వృత్తి మానేశానండి చంద్ర రాగవని చంద్రే ఏమిటి రాఘళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా అమ్మా నీ ఉత్తరం కోసం తెగేదో చూస్తుంటే నిన్నే వచ్చేస్తావా అవును అన్నం తిన్నావా లంచ్ లు డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ నాగరికతలోంచి అన్నం తిన్నావా అని నాగరికతలోకి వచ్చేసా అవును ఇప్పుడు వండి పెట్టాలే ఎంతసేపు అమ్మ దగ్గర కూర్చో క్షణంలో పిలుస్తాను అమ్మయా నువ్వొచ్చేసావు అమ్మ గురించి బెంగలేదు ఎవరి చంద్ర వచ్చింది ఏ బావి అయ్యి కనపడటం లేదు అమ్మా నేనమ్మా రాకవరి నాయనే అమ్మా వచ్చావా నాన్న వచ్చావా తరం ముక్క రాసే తీరుపడి ఉంటుందో ఉండదు అనుకున్నా మనిషిలే వచ్చావా నాన్న వచ్చామా నాన్న చూసినో ఇలా ఉన్నాను ఏమనుకోకున్నా చిన్నప్పుడు చదువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను అమ్మా నీకు గుర్తుందో లేదో నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు మరి కొడుకుని మీరు అనొచ్చునా మరి చెప్పుడే నాన్న అన్నం తిన్నావా తింటాలి అమ్మా ను అలా కూర్చో ఎన్నో కబుర్లు నేను అడగాలి నువ్వు చెప్పాలి నలభై ఏళ్ళ కబుర్లు చెప్పాలి రెండు పోటలు పది రోజులు చాలా నేరెవరైంది అప్పుడే ఎవ్వరికి చెప్పకూడదు అలాగే నాన్న జగపతి గారు కూడా దయసేసారు రండి రాని రాకరాజా కోపర్ బాలు కొట్టించబా ఏమవుద్దు ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాము కొంచెం మాట్లాడాలి తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటి కేసు ఉందన్నమాట చిన్న శ్రేణికిసిరాను అంతే ఏటి సంగతం చెప్పండి హైదరాబాద్ అన్నారు పువన్ అన్నారు ఏదో మీరు చెయ్యేసి కలిసి మా నేరియాలో ఏరియాలో ఓ ఫ్యాక్టరీ అదే మాట్లాడదామని తమ్ముడు అంటున్నారు మీరే చదువురు గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి హైదరాబాదు ఫోను అన్ని అయ్యాయి ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగా ఉంది ఇది కోట్లతో వ్యవహారం కదా ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్సు మంజూరు చెయ్యాలి అవును మనకీ తెలుసు బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట అది మనకే తెలుసు మరి ఇకనే ముందుకు పోవడమే చూసుకుని వెళ్లాలండి బాబో మీ చుట్టాలన్నారు స్టేట్ మీ స్నేహితులు అన్నారు అదేదో పాత్ర తనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబో ఈ పట్టిని మనకు పోటీ నిలిసేవాళ్ళు ఏడుగానండయ్యా బ్యాంకు రుణాలు గట్రా ఏదో తంటాల్ అక్కడే చిన్న మెరికి మీరు గనక మా కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము కావ్యశంకర్ అంటే లీటికేసన్నది అందుకే పని తీరాలంటే పచ్చి నెత్తురు తాగే ఓడి పాదాలడతారు అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు మనం శత్రువులు ఏమిటి ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి కాలం అన్నింటినీ హరిస్తుంది అలా ఒక్క నాటికి భావించొద్దు గవర్రాజు గారు సర్లేవయ్య బాబు చెప్పండి విఆర్ రాఘవ పేరు విన్నారా బిజినెస్ లో పెద్ద చెయ్యి ఫ్యాక్టరీలు గిక్టరీలు షిప్పింగ్ ఏజెన్సులు ఓహ్ చాలా ఉన్నాయి వాడు మా కామేశానికి నా ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు అడెవడు మన ఏరియా మన గోడవ కాదు మీకేటి నోటీసు అబ్బా వాడెవడో కాడండి బాబు మా బావు మరిది రాఘవరావు అప్పుడెప్పుడు పారిపోయింది కుర్రోడా అబ్బా అంత పెద్దోడయ్యాడనమాట ఏటంటాడు తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తు మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నావని సారాంశం ఆ ఆస్తుల పత్రాలు రుణధన వివరాలు అట్టు పుట్టాలు పెళ్లగిస్తున్నాడు శాబాస్ ఎన్నాళ్ళు మెదరుకున్నాడేం పాపం ఏది ఏమైనా తండ్రి స్వాధితం కాదు గనక అడుగు గొడవ ఎడితే అందుకే మీరు నేను మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోను మీరేమో వేరే చోట అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాటు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి తండ్రిని చంపినోడి కొడుకు దగ్గరికి రికమంధీసం పులిని మేకని పాలు తాగించినట్టు శేసని అనుకో ఆ అమృతవాళ్ళి గొడవ తీర్చేస్తావా అదెంతసేపు వాడి వాడితే చెప్పిస్తే సరి మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుందేమిటి గారి పొర్రపేసావే ఇందువల్ల నాయకే తొరిగేది ఒకే దెబ్బకి రెండు పిట్టలు కేంద్రం వాళ్ళు ఒట్టిన మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు ఫ్యాక్టరీ పెట్టే వాళ్ల పూర్వానుభవం ఏమిటి ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా ఏ పాటి మూడి సరుకు తెప్పించుకుంటున్నాడు అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది నాణ్యం అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి మనకి పొలాల అనుభవం ఉంది రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం భూముల విషయంలో అడ్డు చూద్దాం ఎలా ఉంది మీ దెబ్బకి మేము ఇద్దరం ఎగిరిపోతాం ఎలాగంటారా బ్యాక్టరీ పెట్టుబడుల లెక్కల్లో మెలికి ఆయన నన్ను ముంచేస్తాడు భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన ముంచేస్తాను మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని శోద్యం శుద్ధు గాని గొప్ప రాయబారానికి వచ్చారులే అది కాదు చెప్పేది పూర్తిగా వినండి నేనలేనయ్యా బాబు పాయింట్ దొరికేసింది డెబ్బయో పడిలో పడ్డా పర్లేదు ఓరు నోకరాజో అయిగా నిద్దరిని బండి కట్టింటికాడ దించేసిరా ఇండియాలో ప్యాటరీలు ఎట్టిన రాఘవ్ గారు ఒక్కరే కాదండయ్యా నేను దేశం తిరిగాను దెబ్బలు వేసాను తిన్నాను కలుసుకుంటే అమెరికా వెళ్లి ఐడియాలు కొనియగలను రే నోకరాసా ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరాకాశం చదువుకున్నా ండా చూసి ఏ నీళ్ళైపోయిందో ఒక ఇంగ్లీషు రచయితే ఏమన్నాడు తెలుసా మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు ఎవరో పాప బాగా చెప్పాడు అవును గవర్రాజు గారు ఏక్టరీ కడతీ వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టబోతే అని దాంట్లో ఎక్కువ లాభాలు కదా ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్న దాన్ని పాడు చూసుకోనక్కర్లేదు కదా ధనా ఆలోచించనివ్వదు చంద్ర నేను ఫ్యాక్టరీలు పెట్టాను వ్యాపారాలు చూస్తున్నాను పంటలు పండని నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే ఆ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది దాని పరిధిలో అది కొన్నింటినే ఎముడుచుకుంటుంది గవర్రాజ్ గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు ఆ నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు అవన్నీ నెరవేరినప్పుడు కదా ఫ్యాక్టరీ కట్టి రాక్షసుడు అసాధ్యుడు ఆయన లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు అప్పుడు అడ్డుకోవడానికి నేను చూడు ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం కానీ చూద్దాం పది రోజుల్లో ఐదు రోజులు అయ్యే మరో ఐదు రోజుల్లో వెళ్లే వెళ్ళను గాక వెళ్ళను వెళ్లినా తిరిగి వస్తాను ఈ చుట్టుపక్కల భూములు కొంటాను వ్యవసాయము చేస్తాను వద్దాం తందరే ఉంది పద ఇంటి పోదాం తమ్ముడు గారు చంద్రవదన ఓ ముసలి సరస్వణ్ణి చేరదీసినట్టుంది నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు ఆ నా మోహం ప్రాణం విసిగిపోతోంది అన్నగారు ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి ఒరే తప్ప బాబు అని ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన పాతికెకరాల ఖండం వీళ్ల నాన్నది వీడికి అప్పగించేద్దాం బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు గదా ఇల్లు మనమేం ముట్టుకోలేదు వాడి ఆచువుకి తెలీక పాడు ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే ఎలా ఉంటుంది కదా వేషుగా ఉంటుంది మనం మనం కలిస్తే గవర్రాజ్ తగ్గుతాడు వసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది చంద్రవోదన్ ఎవరినో చేరదీసిందంటున్నారు తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది అయినా ఆ మనిషి ఆరా లాగండి చెప్తాను రాగవా ఏదో ఉత్తరం కాపులు కవరు వచ్చింది ఏది ఇలాతే మా పెద్దాడు రాశాడు వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేసట్ట మాకు ఈ రంగంలో అనుభవం ఉంది గనక లైసెన్స్ పొందడం ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు ఏమిటి నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా నిన్న ఏమన్నావు నాతో అదే ఇప్పుడు అంటున్నాను ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను మొదట ఆ అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అని వచ్చాను కాని ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడ్చుకోదు ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి నానాయినా చల్లని మాటన్నావు నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకేదాసేస్తాను రేపే ఏర్పాటు అమ్మా అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను నా చెల్లెళ్ళు కదా ఇంకా రాత కోతలే ఏమీ అక్కర్లేదు చంద్రీరా అవునమ్మా మేమే రాఘవుడు ఎవరా రాఘవుడు నువ్వే నువ్వే మా రాఘవుడి నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం నువ్వు కోర్టులు కేసులు నోటీసులు ఏమీ వద్దు అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను కానీ అయితే కొంచెం పుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ కూర్చోండి చూడండి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు ఇవ్వడం బెటగండి పుచ్చుకోవడానికే వచ్చాను పుచ్చుకుంటాను వదలడం వదలకపోవడం నా ఇష్టం లెక్కలు దస్తావేజులు బంగారాది వస్తు వివరాలు ఇవి ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు ఆ పైన నీ చిత్తం మా భాగ్యం నోకరాజు ఎన్నవంట్రా కథ చంద్రవదని ఇంటో దిగిరి మోసలాయన ధర్మాజీరావు కోడుకంట తోడళ్ళు ఇద్దరూ వెళ్ళి భగవంతుడు పేచర్చ్ఛమైనప్పుడు ధర్మకర్తలాగా ట్టుకుని నిలబడ్డారంట ఇది బాగానే ఉంది ఫైటింగ్ లోంచి నక్కలు రెండూ జారుకున్నాయి సబాస్ ఉండి ఒకసారి బలాబలాల్ చూద్దారే బాం మర్దితో రాజీవ్ కొచ్చి ఆయన్ని బ్యాటరీకి ఆయన కసి కోసమైనా నాకు ఆ పొజిషన్ లో మనమున్నా అంతే గందా ఎద్దర పోర్స్ అనిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా ఏటు అది అది అలాగన్నారు బాగుంది ఫ్యాక్టరీలు కావాలి ఇలాంటి చోట కాదండి మీ దారికి నేను గాని నా దారికి మీరు గాని అడ్డు వేరే చోటనండి నేను చేసే సాయం కూడా చేస్తాను రాగో బాబు నేను మీకు అపకారం చేసింది యదార్థమి దేవు నా పిల్లాన్ని పిల్లదాన్ని అడ్డుకుపోయాడు నా కూడా నీకే అమ్మంటున్నావు తీసుకో పడిటో అటు ఫ్యాక్టరీ అవ్వారా మాత్రం ఏదోలా చూడాలనే ఉంది అయితే గొడవలేదు మీ భూములు మీకే అట్టబెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను మీరే తీసుకోండి అలాగే సంతోషం ఏమిటమ్మా డాడీ మొత్తం ప్రపోజల్ అంతా అక్కడ ఫ్యాక్టరీ వద్దుట వ్యవసాయం అంటారేమిటి మనకేం తెలుసు మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు ఆయనిష్ట ప్రకారమే కాని రాత్రి తెల్లారావా అవును మార్చుకున్నాను మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తలో మూడు సూత్రాలు చెప్పారట ఏమిటోవి వ్యాపారంలో ఆవేశపడకూడదట ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట నించి నిర్ణయించాలట ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట మనం కాదన్నా ఆయన సోర్సస్ ఆయనకున్నాయన్నమాట డాడీ చాలా జాగ్రత్త మనిషి అమ్మా ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం ఊరేనో ఒక రాసు చేతులు కడుక్కున్నాన్రా ఎన్నాళ్ళు ఆ కుర్రోడేమైపోయాడా అని లోపల పీకుతూనే ఉందో రే మా ఆవిడ కూతురు సారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడు రాయన్నాయి నువ్వు ఇక్కడే స్థిరపడతావా అవునమ్మా వ్యాపారాలు కొడుకులకిచ్చేస్తావా నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రాగరికతలోకి వెళ్లాను విజయాలు సాధించాను మళ్లీ పచ్చదనంలోకి పసితనం అంత అందమైన పచ్చని లోకంలోకి రావాలని ఉంది పరుగులు మానేసి నిలబడాలని ఉంది పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటలా మట్టివాసల పీల్చుకోవాలనుంది భవనాలు విడిచి పల్లెవాగిట్లోకి రావాలనుంది ఋతువులు మారే సుగసు నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలను ఆకాశం అంత విశాలంగా బతకాలని ఉంది తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలనుంది కలతలతో నలిగిన యవ్వనాన్ని ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి ఆబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసే తల్లి పాలంతా స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగిలించుకొని హాద మరిచి నిద్రభావాలను దమ్మా మీరింతవరకు ఆకుపత్సని కోరికలు నాటకం విన్నారు రచనా నిర్వహణ ఇంద్రకంటి శ్రీఇంద్రకంటి శ్రీకాంతశర్మ